ప్రార్థన చేద్దాం స్తోత్రం నైనా పరిశుద్ధిడా ఎస్ అయ్యా జీవంగల దేవానికి వందనాలు నేను నామం పెట్టుకుని ఇక్కడ వచ్చినాం ప్రభావ ముందలు ఉన్న దేవానికి వందనైనా పరిశుద్ధిరా ఇక్కడంతా మాకు తోడై నడిపించండి వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి మాట్లాడే దేవుడు జీవంగల దేవుడు అయ్యా ఇక్కడ మీరు కారం జరిగించండి సైతాను చీకట్లన్నీ కాల్చివేయండి దేవా మీరు పొందండి వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచి దీవించి కొత్త ఒక బిడ్డని బలపరిచి సేవలో తండ్రి ఆమె సామెలు మూడు అధ్యాయం సామెతలు మూడు అధ్యాయం మొదటి వచనం నా కుమారుడా నా ఉపదేశము మరోకుమ ఆయన హృదయపూర్వకముల దైకులు అవి నీ దీర్ఘాయులను సుఖ జీవులతో గడిపి సంవత్సరములను శాంతిని చాలు సామెతలు మూడు అధ్యాయం మొదటి వచనంలో నా కుమారుడ నా ఉపదేశము మరవకము నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకునము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరంలో శాంతి నీకు కలుగు చేయను ఎట్లా చేస్తుందంట గడుచు సంవత్సరంలో శాంతి నీకు ఏంది దేవుని ఉపదేశం దేవుని వాక్యము ఆయన మాటకితే ఎప్పుడైతే మనం వింటామో పొద్దున్న లేచి మనం ప్రార్థించి ఆయన మాట దేవుని వాక్యం సారంగా మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆయన మాట చదువుకొని మనం బయలుదేరుతామో బయటికి వెళ్తామో అది ప్రతిరోజు చేసినప్పుడు ఏమవుతుందంట అది అది దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు అది ఎట్లా ఇస్తుందంటే శాంతి నీకు కలగజేస్తుంది ఈ లోకంలో మనకు శాంతి లేదు కానీ దేవుడు మనకు శాంతిని ప్రసాదించిండు ఈ లోకానికి వచ్చి పరస మరణించి మన కోసం ప్రాణ పెట్టిన దేవుడు ఏమి ఇచ్చినట మనకు శాంతిని ఇచ్చిండు కానీ ఎక్కడుంది ఇప్పుడు మన వాక్యంలో ఉంది ఈ రోజు ప్రతిరోజు మనము దేవుని ధ్యానించుకుంటా దేవుని ప్రకారం నడుచుకుంటామో నా కుమారుడా నా ఉపదేశము దేవుని ఉపదేశము మరవకుండా ఆయన ఆజ్ఞానం ఏం చేయాలంటైకోనాల మరవకుండా దేవుడు ఏమంటున్నాను మరొకము ఎందుకు మనుషము మనుషులం కదా ఎప్పుడు మనము అన్ని మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఒకరోజు చదువుతాము ఒకరోజు బైబుల్ చదవము మనకు ఒక్కొక్క టైం ఉంటది కానీ ఒక దేవుడు ఏమంటుండు మరుస్తారని ముందుగానే మరొవకము అంటుండు ఎందుకు మనం కదా దేవుడు ఏమంటుండు మరవకము ఆయన ఉపదేశంలో ఏంటంటే మరొవకము నా ఆజ్ఞలను గైకోం ఆయన ఆజ్ఞలు ఏముంది జీవం ఉంది ఆయన ఆజ్ఞలు ప్రకారంగా నడుచుకోవాలా దేవుడు ఏమంటారు ఆయన ఆజ్ఞలు జీవం ఉంది దేవుడు మనకి ఏం చెప్తుండూ ఆయన ఆజ్ఞానం ప్రకారము హృదయపూర్వకముగా దాన్ని ఏం చేయాలంటే గైకోనాలంట మనం హృదయంలోకి రావాల చాలా మంది ఏం చేస్తారు మీది మీది వరకే పాటిస్తారు మీదికి నేను పాటిస్తున్నా కానీ కనబడతారు లోపల మాత్రం శక్తి ఉండదు ఈ రోజు మనం చర్చకు వెళ్తాం ఆ రోజు వాక్యం వింటాం ఆరాధన చేస్తాం భక్తి చేస్తాం దేవుని శక్తి కానీ ఎప్పుడు మనం అన్ని వింటాం ప్రార్థన బ్రదర్లు అందరితోని కలుస్తాం మాట్లాడతాం బాగానే ఉంటాం కానీ ఎప్పుడైతే గేటు దాటుతామో ఆయన హృదయంలో పెట్టుకుంటామా పెట్టుకోలేము కానీ దేవుడు ఎందుకు రాసిండు హృదయపూర్వకంగా దాన్ని గైకొనాలా దేవుడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజు మనకు మన సంఘానికి వెళ్ళిన ఈ రోజు మరి పాస్టర్ ఏం చెప్పిండు మరి ఆయన ఏం చెప్పిండు దాని ప్రకారం నడుచుకుందాం మళ్ళా ఇంటికి మనం అన్ని రాసుకుంటాం రాసుకొని దాన్ని చదవాలా దాన్ని చదివితే దేవుడు ఏం చేశాడంట నీకు ఆశీర్వాదం ఇస్తాడంట దానికి జ్ఞానం ఇస్తాడంట మీరు ఎలా నడుచుకోవాలో విధానం కూడా నేర్పిస్తాడు కానీ ఇప్పుడు చాలా మంది క్రైస్తవులున్నా దేవుని బిడ్డలున్నా ఇప్పుడు చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ దేవుని సన్నిధికి వస్తారు కానీ అంతా హృదయపూర్వకంగా పాటిస్తారా పాటించారు అప్పటి మందిని ఫాసర్ సిస్టర్లు చెప్తారు బ్రదర్లు చెప్తారు దేవుని ఆకు బందుకుంటాం దేవుని అన్ని వింటాం మంచి ఆశీర్వచనాలన్నీ వింటాం కానీ ఎప్పుడైతే గేట్ బయటికి వెళ్ళిపోతాం అన్ని మర్చిపోతాం అందుకే దేవుడు ఏమంటుండు మరవకు అదే మర్చే మనుషులమ్ మనం కానీ దేవుడు ఏమంటుండు ప్రతిరోజు దాన్ని ధ్యానించాలా మరవకుండా ఉండాలా కదా ఆయన ఆగ్రహపూర్వకంగా గై కొనాలా అది దీర్ఘాయును మన జీవించంత కాలం ఏం దీర్ఘాయుస్తారంట దేవుడు మనకు కృప ఉండాలా ఈ లోకం మటుకు మనకు కృప ఉండాలా చాలా మంది దేవుని కృపలో ఉండాలా కానీ చాలా కృప లేని వాళ్ళు ఏమైపోతే నశించిపోతారు ఈ లోకం భయంకరంగా ఉంది ఎప్పుడైతే సైతన్ ఎప్పుడు పొంచే ఉంటది అక్కడ కదా ఎప్పుడు దేవుని బిడ్డ వస్తుందా ఎప్పుడు పట్టుకుందామా అంటది అవునా కాదా అది దేవుని కృపలు ఉంటా పట్టుకుంటుందా దేవుని వాక్యం మనం హృదయం పట్టుకుంటుందా పట్టుకోదు ఎప్పుడైతే నువ్వు వదులు అప్పుడే సైతాన్ని వచ్చేస్తుంది అది ఎక్కడ చూస్తుంది నీ హృదయాన్ని చూస్తుంది ఈ వాక్యం ఉన్నదా లేదు శరీరాన్ని ఎక్కడ చూడదు హృదయం చూస్తుంది ఎందుకు ప్లేస్ అది కదా ఇంపార్టెంట్నా ప్లేస్ దానికి కానీ ఏం చేస్తుంది నివాసం చేస్తారు నివాసం చేసి శరీరానంతా కృంగ కదా ఎక్కడికన్నా దారి తీస్తుంది కాబట్టి నీ హృదయంలో ఏముండాలా దేవుని వాక్యం ఉండాలా దీర్ఘాయువు సుఖ గ సుఖము సుఖ జీవంతో గడుచు సంవత్సరంలో అది నీకు చేస్తే శాంతి కలగ తీస్తుంది ఆయన ఉపదేశము దేవుని జీవం వాక్యము ఎన్నిస్తుందంట శాంతిని కలగా తీస్తుంది శాంతి లేదు నీకు సమాధానం లేదు నీకు నెమ్మది లేదు కానీ ఎవరిస్తారు దేవుడు ఇస్తారు మేము ప్రార్థన చేస్తాం ఈ వెళ్ళిపోతాం బ్రదర్ వాక్యం చెప్పిండు ఈ సాక్షిని చెప్పిండు బ్రదర్ నడిపించిన పాటలు పాడి మేమంతా ప్రార్థన చేస్తాం నేను వాక్యం చెప్పిన వాక్యం కానీ నీకు నీకు దేవుడు నీకు శాంతి ఇస్తాను ఈ రోజు మాట్లాడతా ఉన్నాడు కదా నెమ్మదిస్తా అంటుడు ఈ రోజు ఏం చేయాలి నువ్వు ప్రార్థించాలా దేవుడు ఈ రోజు నాతో మాట్లాడిండు దేవుడు నీకు ఏం చేశాడంట దీవతాన్ని గాయ నువ్వు నడిచే సంవత్సరంలన్నీ దేవుడిని సుఖంగా పెడతాడంట ఎప్పుడు నీ హృదయంలో దేవుడు వాక్యం ఉండాలా దేవుడు వాక్యం ఉండాలా ప్రతిదినం వాక్యం ధ్యానించాలా నీ హృదయంలో పెట్టుకోవాలా చాలా మంది పెట్టుకోరు ఈ రోజు వరకు వాడుకున్న తర్వాత వదిలేస్తారు కానీ సైతాన్ ఎంబడి ఈ రోజు మనకు సైతాన్ వచ్చిందంటే మనమే ఛాన్స్ ఇచ్చినాం దానికి అదే మమ్మల్ని వాడుకుంటుంది కదా ఎందుకు మనకు అప్పుడు తెలిసిపోవాలా ఇది ఎందుకు ఇట్లా జరిగింది అంటే సైతాన్ వచ్చేసింది అంటే నేను దేవుని దూరంకి అయిపోయినా దేవుడు వాక్యం లేదు మనం ఎప్పుడైతే దాని ప్రకారం నడుచుకోవాలా కానీ చాలా మంది ఏమైపోతుంటారు దేవుణంలో ఉంటారు లోకంలో ఉంటారు కానీ కొన్ని రోజులు తర్వాత సైతాన్ తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళా దేవుడు ఏం చేసిండని మళ్ళా అంటారు అవునా కానీ దేవుడు వాడు కాదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా దేవుడు ఏమంటున్నాడంటే అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరము శాంతి నీకు కలగజేస్తుందంట దయ దయను సత్యమును ఎన్నడు నిన్ను ఏమైపోతుందంటే విడిచి పోనీయడంట దేవుడు దేవుడు నిన్ను పట్టుకొనే ఉంటాడంటే ఎందుకంటే నీకు పట్టుదల ఉంది నీకు ఆశ ఉంది దేవుడు ఏం చేశాడంట నీ దగ్గర బట్టిగా ఉంటాడంట నువ్వు ఏం చేస్తావు హృదయంలో పెట్టుకుంటావు దేవుణ్ణి చైతన్ ఏం చేస్తుంది ఊక కదిలిస్తుంది హృదయాన్ని తీసేసుకో నువ్వు ఇట్లా తీసేసుకో నువ్వు ఇక్కడికి రా నువ్వు లోకానుసారంగా జీవించావో వాళ్ళంతా జీవిస్తలేరా ఈ లోకం నువ్వు ఇట్లా ఉంటలేరా ఏం చేస్తుంది కదిలిస్తా ఉంటది మనిషిని కానీ నువ్వు ఏం చేయాలా గట్టిగా పట్టుకొని ఉండాలా అది నీ దగ్గరకు వస్తుందా నీ వాక్ అక్కడ కూడా నిల్చోదది పారిపోతుంది అమ్మో ఉన్నదని మన హృదయంలో ఎప్పుడైతే దేవుడు వాక్యం నింపుకొని ఉంటే నీలో వెలుగు ఉన్నట్టే నువ్వు నడువు ఎక్కడ నడిచినా ఆ వెలుగు వెలుగు తిరుగుతుంది మన దేవుడు మన ఉదయంలో ఉన్నప్పుడు నడుసిన అడుగులో దేవుడు ఉంటే నీ వెలుగు ఉందనుకో సైతం ఎక్కడుండ్రి ఈ గల్లీ ఏరియన మొత్తం ఎక్కడుండదు అంత దేవుడిని ఈ రోజు నింపుతాడు అంత జీవమైన వాక్యం దేవుడు మనకు పెట్టిండు ఏమంటుండో దయను సత్యం ఎన్నడో నిన్ను విడిచిపోదు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు కానీ మనిషి వదులుకుంటాడు దేవుణ్ణి దేవుణ్ణి మనిషి వదులుకుంటాడు దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు దివారాత్రి దేవుడు చూస్తూనే ఉంటాడు కానీ మనం దివారాత్రి ధ్యానించం మొదటి అధ్యాయం ఇక దివారాచ ధ్యానించేవాడు ధన్యుడు ఎందుకన్నాడు దేవుడు ఇంత మంచి మాట మళ్ళీ మనకి ఎక్కడ దొరకదు దివారాతి ఎప్పుడైతే ధ్యానిస్తావాడు ధన్యుడు అన్నాడు భూమి ఎక్కడ లేదు ధన్యత దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు కదా ఈ రోజు దేవుడు ఏమంటుడు దయను సత్యను ఎన్నడు నిన్ను విడిచిపోనియడు వాటిని ఎట్లే ధరించుకోవాలంట కంట భూషణంగా నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలా మనం ఎప్పుడు ఏం చేస్తాము సిస్టర్ బ్రదర్ వాక్యం చెప్తా మనం రాసుకుంటా ఉంటాం రిఫరెన్స్ అన్ని రాసుకుంటాం ప్రతి కాదు ఎక్కడ రాసుకోవాలా హృదయం రాసుకోవాలా కదా హృదయంలో రాసుకోవాలా అవి ఎక్కడికి పోవు అప్పుడు నెమరేస్తేనే ఉండాలా పోత రోడ్డు పోతుంటే మనం మనం బండి మీదనే పోని బస్సులే పోని నడుచుకుంటా పోని ధ్యానించాలా ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు వంట చేసినా బట్టలు విండినా అంట్లు దోమినా ఏది చేసినా మనం ఏం చేయాలా దేవుని వాక్యం ఆ దేవుడు పత్తి ఒక్క ఒక దగ్గర మాట్లాడింది అవి మనం ఎప్పుడు నెమ్మరేసుకుంటూ రాసుకుంటూ ఉంటే హృదయంలో పోతాయా వాళ్ళని దగ్గర పదొకటిని దేవుడు ఎప్పేసి ఉండే అది దేవుడు ఇస్తా అన్నాడు ఇంకా మనకు ఏమైనా ఉంటుందా ఇబ్బంది ఎవ్వరు ఏమన్నా మనకు మాటలు వినబడు సైతాన్ మాటలు కూడా వినబడే దేవుడు మాటలే వినిపిస్తే ఎందుకో దాన్ని ధ్యానించాల కంటను పూషణంగా దాన్ని ధరించుకోవాల హృదయంలా మనం హృదయమే రాసుకోవాలా దేవుని వాక్యం అందుకే ఇప్పుడు చాలా మంది బైబుల్ చదువుతూ చదువుతూ చదువుతూ చావుతూ మనం ఎక్కడ ఏమున్నాయి అన్ని తెలుసుకుంటాం ఎక్కడున్నా మనం పక్కన తీయగలుగుతాం ఎందుకో ఎక్కడ రాసుకున్నా మనం హృదయం అన్న రాసుకున్న మనకి ఎక్కడ ఏముందో అని తెలుసు కానీ ఎప్పుడైతే బైబుల్ పక్కకు పెట్టి దేవుడు ధ్యానించకుండా దాన్ని పక్కకు పెట్టేసినాం అనుకోనికి ఏమైనా గుర్తుంటాయా ఎవరు పక్క చెప్పేదాకా మనకి గుర్తు రావు అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉందని కూడా తెలియదు కానీ దేవుడు ఏమంటే వాటిని కంఠభూషణంగా ధరించుకోము ధరించుకున్నాము నీ హృదయమును ఫలక మీద వాటిని రాసుకునము అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు నీవు దయను నుండి మంచి వాడవని అనిపించుకుంటావంట దేవుని ఎందు మానవుల ఎందు ఎక్కడంట నువ్వు మంచి వాడవని చూడు దేవుడు నీకు మంచి అనే ఒక పేరు ఇస్తున్నాడు బిరుదు ఆయన మాట చొప్పున నడిచినప్పుడు ఆయనకు లోబడినప్పుడు ఆయన హృదయం మన పలక మీద రాసుకున్నప్పుడు ఆయన ఇష్టాంతరంగా ఎందుకు ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతాం కదా అయ్యో దేవుడు అయ్యో దేవుని బిడ్డానంటే అయ్యో మనుషులు అబ్బాయి మీద ఏం కనిపిస్తలేదు అమ్మాయి మీద ఏం కనిపిస్తలేదు ఒక మంచి అనేది కనిపిస్తుంది కాబట్టి దేవుడు మంచి అని మాట ఇక్కడ దేవుడు మాట్లాడతాడు అప్పుడు దేవుని దృష్టి ఎందు మనుషుల దృష్టి ఎందు నీవు దయను నొంది మంచి వాడవని ఎప్పుడు నువ్వు దేవుని ప్రకారంగా నడుచుకున్నప్పుడు మన కుటుంబం దేవుని సన్నిధికి నడిపించినప్పుడు తల్లిదండ్రులు కూడా దేవుని సన్నిధికి నడిపియాలంటే చిన్నంత మనకు అన్ని నేర్పిస్తూ ఉండాలా పెద్దగా అయిపోయినాక ఎవనసులు తయారవుతారు తయారైనప్పుడు సైతం శోధిస్తూ వాళ్ళకేం తెలియదు కదా తల్లిదండ్రులను నేర్పాలా దేవుడు భయము భక్తి కూడా నేర్పాలా వాళ్ళకి ఇట్లా కాదు ఇట్లా చేసి ఇక జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు తొలుగుతారా అవును అమ్మ చెప్పింది దేవుడు అక్కడ రాసి పెట్టిండు మరి మనకు ఇవన్నీ జరుగు జరగవు లోకం చాలా సైతం యవనసుల్నే పట్టి పీడిస్తా ఉంటది కానీ ఎప్పుడైతే ఆయన మాట చొప్పున నడిచి పిల్లలకు మంచి జ్ఞానము అవన్నీ నేర్పించడం దేవుని సత్తు తల్లిదండ్రులు అక్కడ తొలుగుతారా తొలగరు మనకి ఏ అపాయం కూడా రాదు మన చిన్నతంలో ఇప్పుడు మీరు ఉన్నా లేకున్నా దేవుడు మళ్ళీ బయటికి వెళ్తుంటారు వస్తుంటారు వాళ్ళ ధైర్యం ఎవరిస్తారు కదా దేవుడు ఇస్తారు దేవుని మనము ఉండాలా పిల్లలు చదువుకున్న యవనస్తులు కదా బయటికి ఒత్తిడి సైతాన్ని పీడిస్తాయి కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసుకోవాలంటే మీరు నేర్పియాల కదా కంటను భూషణంగా వాళ్ళకి అన్ని నేర్పియాల మన ఎక్కడి నుంచి తప్పిపోరు మనకు అపాయము రాదు కాదా దేవుడు దీర్ఘాయుని వాళ్ళకి ఇస్తా అంటున్నాడు దేవుడు మీ హృదయము పలకం మీద వారిని రాసుకోనము అప్పుడు అదే పూర్ణ హృదయంతో ఇక్కడ ఏమంటుండు నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యొహవయందు నమ్మకం ఉంచము ఏమంటుంది నీ హృదయ నీ హృదయంలో సంపూర్ణంగా దేవుణ్ణి యహోవయందు నమ్మకం దేవుడు చేస్తాడు ఈ రోజు దేవుడు మాట్లాడిండు నమ్మకంగా దేవుడు చేస్తాడు అన్నప్పుడు మనం ఎప్పుడైతే విశ్వాసం పెట్టినామో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యువత ఎక్కడైతే దేవునికి ఆధారంగా మనము పెట్టుకుంటామో ఎప్పుడైతే మనము ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైనా ఒకటి రాసుకొని దేవుడు రోజు చేస్తాడు అది నమ్మకం ఉండాలా మనం విశ్వాసాన్ని తొలగించుకోవద్దు ఈ రోజు చేస్తాడంటే దేవుడు పక్కా చేస్తాడు కానీ ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని తొలగించుకున్నావనుకో సైతాన్ వచ్చేస్తాడు ఆ రోజు కాదు మనం నమ్మి దేవుని మీద నమ్మకం పెట్టాలా ఈ రోజు మేమంతా నమ్మకంతో ఈ రోజు వచ్చినాం అందుకే ఎందుకంటే దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు దేవుడు ఇక్కడ సేవకు వచ్చాడు దేవుడు ఇక్కడ పంపించండి దేవుడు నడిపిస్తేనే మనం వచ్చినాం దేవుని చిత్తం లేకపోతే నడుస్తామా మధ్య దారుణ అయిపోతే ఆగిపోతే ఇప్పుడు దేవు దేవుని చిత్తం ఉన్నందుకు మీ ఇంటికి వచ్చినాం దేవుని చిత్తం ఉన్నందుకు ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నాం దేవుని కృపలో ఉంటేనే మనం ఇంత కృపలో మనం అందరూ దేవుని కృపలైతే మనం అందరం కూర్చుంటామా నువ్వు దేవుని ఎన్నికల్లో ఉన్నావు దేవుని కృపల్లో ఉన్నావు దేవుని నీడల్లో ఉన్నావు దేవుని లెక్క కిందనే కాబట్టి దేవుడి నీకు కాపుదల ఇస్తా అంటుండు దేవుడు నమ్మకం ఉంచాలా విశ్వాసం పెట్టాలా ప్రార్థించాలా ఎప్పుడైతే నమ్మకం పట్టుదలతో పట్టుకొని ఉంటామో ప్రతి కార్యాని దేవుని నువ్వు చూస్తావు దేవుడు ఏమంటున్నాడు ఈ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకోవాలా ప్రతి ప్రతి మార్గం మన మార్గం చూసి వేలవాలో నడుచుకోవాలా మనం మనం నడుస్తుంటే ప్రవర్తన బట్టి అనేక మంది రక్షింపబడతారు మనం మార్గం ఉంటావు చూస్తే దేవుని బిడ్డలు అంటారా వీళ్ళు క్రైస్తవులు అంట దేవుని బిడ్డలంట వీళ్ళే విచ్చలు ఉన్నారు తప్పులు చేస్తూ ఉన్నారు ఇంకా మీదికి దేవుని బిడ్డలు అంటారు కదా దేవుని బిడ్డలే తప్పు చేస్తారు అన్ని తెలిసి కూడా దేవుని వాక్యం తెలిసి కూడా అన్ని తెలిసి కూడా జీవంగా దేవుడు అని కూడా భయం ఉండి కూడా దేవుడు కనబడడు అంతే కానీ దేవుడు చూస్తూ కానీ దేవునికి భయము భక్తి ఉండాలి ఆయన అధికారంకి అంతా ఒప్పుకోవాలా మనం దారి వెళ్తున్నా అక్కడ మనం ఏం చేస్తున్నా దేవుడు చూస్తూ దేవునికి భయపడాలా మనిషికి భయపడద్దు దేవుడు ఏమంటాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలోకి ఒప్పుకోనము అప్పుడు ఆయన నీ త్రోవలో ఏం చేశాడంటే దేవుడు సరళం చేస్తాడంట నీ తోవను ఎట్లా చేస్తుండటంటే దేవుడు సరళం చేస్తాడు నువ్వు అనుకునేయని నెరవేర్చాడు నువ్వు అనుకునేయని నెరవేరుస్తాడు సరళం అంటే ప్రతి ఒక్కటి ఈ మార్గం ఇరుకున్నదేమో నీ సమస్య ఉన్నదని బాధ ఉందని రోగం ఉంది పక్క ప్రతి ఒక్కటి కూడా దేవుడు అడ్డగించకుండా మరి సైతాన్ని తొలగించి మరి ఆయన నీకు మార్గాన్ని తెలుస్తాడు ఈ రోజు మనకు సమస్యలు ఉన్నా మనకు మార్గం లేదు అని అనుకోవద్దు కానీ ఎప్పుడైతే మనకు సమస్య దేవ దానికి మార్గం చూపించు ఎందుకంటే దేవుడ మార్గము సత్యము జీవము ఆయన మార్గం చూపించే దేవుడు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయనకు కరెక్ట్ గా ప్రవర్తన కలిగి ఉంటావో ఎప్పుడైతే ఆయన కలిగి ఉంటావో ఆయన ఆశ్రయిస్తావో దేవునికి మార్గం చూపిస్తాడు దేవును మార్గం చూపిస్తాడు దేవుడు జ్ఞానమిస్తాడు దేవ ఎక్కడా ఏది తైతాన్ని మూసేసినా కూడా సరళం తెరిచే దేవుడు నీ మార్గం తెరిచే దేవ నీ దగ్గరనే ఉంది మార్గం తెరవనికి నేను నీ దగ్గరనే అడుగుతున్నా నాకు అది ఓపెన్ అవుతలేదు నన్ను తెలుసుకోనికి అవుతలేదు నాకు జ్ఞానం లేదు మరి ఈ రోజు వెళ్తున్నా నాకు అది ఎట్లా చేయాలా కూడా నాకు తెలియదు ఈ రోజు నువ్వు లేచి మబ్బులో లేసి ప్రార్థించు తెల్లవర్జాంలో ప్రార్థించు ఒక గంట చేయి దేవుడికి కూర్చొని వర్షం ప్రార్థించు దేవుని దగ్గర నాకు మార్గం దేవు నా జ్ఞానమే నేను ఎట్లా నడుచుకోవాలా ఎట్లా చదువుకోవాలా ఎట్లా జాబ్ చేయాలా ఎట్లా పనికి వెళ్ళాలా ఇవన్నీ దేవుని దగ్గర ఎప్పుడైతే నీ మార్గం ఏమైపోతుంది సరళం దేవుడి దగ్గరనే జ్ఞానం ఉంది ఎవ్వరిలో లోకంలో లేదు కాదు కాదు పని కానీ దేవుడు చేస్తాడు చాలా మంది సాక్ష్యాలు ఉన్నాయి కాని పనులు కూడా దేవుడు చేసిండు కాదు ఈ మార్గం దేవుడు చేయలేడు నీకు చేస్తాడు నువ్వు దేవుడిని అడుగుతా అందుకే నీ చిన్నీలో బలహీనత ఉంది అందుకే సైతాన్ని శోధిస్తుంది దేవుని అడగాల దేవుని అనుసారంగా జీవించాలా దేవుని మాటకు లోబడాలా దేవుని బిడ్డలము మనం ఈ రోజు వెళ్తున్నామంటే దానికి మార్గం కావాలా దేవుని దగ్గర కూర్చొని అడుగుతానే పత్తుక్కడి తెరిస్తాడు లేకుంటే తెరవడు దేవుడు ప్రతి ఒక్కదానికి అయ్యో ఇది జరుగుతున్నది ఈ రోజు ఎట్లయితుందో ఆ రోజు ఏమైపోతుందో ఈ రోజు ఏమైపోతుందో దానికి మార్గం కావాలా దేవా నాకు తెలియదు తరి నీకు మొరపెడుతున్నా ఒక రోజు ప్రార్థించు రెండు రోజులు ప్రార్థించు మూడు రోజులు ప్రార్థించి విజయం రాకపోతే అడుగు దేవుని దగ్గర గొప్ప దేవుడు జీవంగల దేవుడైనా సర్వశక్తి మంతుడి దేవుడు మన దగ్గర ఉన్నాడు అన్నిటికన్నా గొప్ప దేవుడైనా ఈ దేవుని పక్క పెట్టి లోకంలో ఏం దొరకదు అంత శూన్యమే దొరుకుతుంది నరకమే దొరుకుతుంది ఈ లోకం మట్టికే అన్ని ఏమైనా కానీ శాశ్వతమా కావు కానీ దేవుని ప్రకారంగా నడుచుకో దేవుడు కంఠభూషణంగా ధరించుకో ఆయన వాక్యాన్ని దేవుడు ఏం భారం ఎత్తుత లేడు మనకు ఆయన వాక్యమే చదివిన ప్రకారం నడుచుకో అది చెయ్యొద్దు దేవుడు అని చెయ్యదు కా దేవుడు ఇది చదువుమన్నాడు చదువు ఇద్దరి పట్టించమన్నాడు పాటిస్తా అదే ఆశీర్వాదం అంతకన్నా సత్యంకేది లేదు దాని ప్రకారం నడుచుకుంటే విజయవంగల వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయం రాసుకుంటామో మన పలకల మీద రాసుకుంటామో ఎప్పుడైతే నువ్వు వెలుగులాగా తయారవుతావు ఈ లోకంలా మనం ఆకాశం చూస్తే స్టార్లు కనబడితే కానీ ఈ రోజు నువ్వే స్టార్ అయిపోతాయి ఇక్కడ దేవుడు అట్లా వెలుగు నేను తయారు చేసి అనేక మందికి కదా ఈ రోజు ఇక్కడికి నేను నువ్వు ఇంకో వచ్చి దేవుడు నేను వాడుకుంటాడు సేవ చిన్న వాక్యం దేవుడు దీవించింది